ప్రతిష్ట మనోమే వాచిప్రతిష్ఠిత ఆవిరావిర్మ ఏ శ్రత మా ప్రాసీ అనే అహోరాత్రా సందాని శ్రతం వది వదిష్యామి ిశాద్ మనశ్చైత ఇది అపరబ్రహ్మ విచారం జరుగుతోంది అంటే అపరబ్రహ్మ అంటే కరణ రూపమైన బ్రహ్మ హిరణ్య గర్భుడు అంటే మనస్ప్రధానుడు హిరణ్య గర్భుడు మనస్సు అంటే కరణమేగా ప్రాణప్రధానుడు సూత్రాత్మ కరణమేగా దేహప్రధానుడు విరాట్ సరే అది కార్యము కరణము కాదు కాబట్టి కరణప్రధానమైన జరం కరణప్రధానమైన బ్రహ్మ దేహం జలం కరణమునందు చైతన్య ప్ర ప్రవేశం ఉన్నది అందుత కరణప్రధానమైన బ్రహ్మని చెప్తున్నారు ఇదేతత్ ఏ ఈ అపరబ్రహ్మ గలదో పైన ప్రసక్తంతో దాని గురించే కదా ఏనవా ఏనవా అని ఏది గలదో ఏతత్ ఇది ఏదేతది పైన చెప్పిన కరణ ప్రధానమైన ఏ అపర బ్రహ్మ గలదో ఏతత్ ఈ అపరబ్రహ్మ హృదయం హృదయము అంటే బుద్ధి అని అర్థం ఎందుకంటే పైన చెప్పిన కరణాలలో బుద్ధి రాలేదు బుద్ధిని పెట్టారు ఇక్కడ చక్షు శ్రోత్రం ఘణం వాక్ రస బుద్ధి రాలేదు రాని వాటిని చెప్పిన వాటిని చూసుకుని రాని ఏమైనా ఉంటే పెట్టేసుకోవాలి ఉపలక్షణం అది తక్కువ రాలేదు పెట్టేసుకోవాలి సరే బుద్ధి వచ్చింది హృదయ శబ్దానికి బుద్ధి అని అర్థం మాముగా హృదయ శబ్దానికి మూడు రకాల అర్థాలు చెప్తారు ఫిజికల్ హార్ట్ అంటే మాంసపిండము ఆత్మ ఆత్మకు హృదయం అనే పేరు ఉంది శుద్ధ చైతన్యం నిరుగుణ పరబ్రహ్మ ఇక్కడ బుద్ధి అంటే కరణము కరణ బ్రహ్మను చెప్తున్నారు కనుక హృదయ శబ్దానికి బుద్ధి అని అర్థం చెప్తారు హృదయ శబ్దానికి బుద్ధి అని అర్థం ఉంది కాబట్టి ఈ బుద్ధి అనే కరణము హృదయ ఆపర అపరబ్రహ్మయే బుద్ధి అంటే నిశ్చయాత్మిక బుద్ధి మరి బుద్ధి నుంచి పుట్టేది మనస్సు అంటే అది హృదయాకొకటి పరస్పరము పోషక పోష్య భావం ఉంటుంది మన హృదయము అనగా బుద్ధి సంస్కారములకు నిలయము ఆ సంస్కారముల నుండి పుట్టే సంకల్పములు మనస్సు అక్కడికి అక్కడే కాబట్టి దాన్ని ఇక్కడ ఇంకా సెపరేట్ లేదు మనస్సు కూడా కారణమేగా కాబట్టి ఇది బుద్ధి ఇది మనస్సు కూడా అపరబ్రహ్మ ఓకే అయితే బుద్ధి మనస్సు అంటే ఏమిటి అర్థం బుద్ధి మనస్సు అంటే సంజ్ఞానం ఆజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం మేధా దృష్టి ధృతిర్మతి మనీషా జ్యూతి జ్యూతి అని అమ్మాయి ఉండేది అక్కడ ఋషికేశ్వర్ నా దగ్గర వ్యాకరణం చదువుతూ ఉండేది చాలా శ్రద్ధ జ్యూతి అండి ఇప్పుడు గుర్తొచ్చిన కదా చాలా శ్రద్ధగా ఉండేది ఎప్పుడు ఇప్పుడు మాట కాదు ఇరవై ఏళ్ళ క్రితం ఆ తర్వాత ఈ జ్యోతి అంటే ఆ తర్వాత వివాహం చేసుకుంది కూడా అమ్మాయి ఏదో నడిచింది కథ స్మృతి సంకల్ప క్రతుర కామోబ ఇది ఇవన్నీ కూడా ఆ హృదయంలోనూ మనస్సులోనూ భాగాలండి ఇవన్నీ కూడా సర్వాణ్యే వైతాన్ని ప్రజ్ఞానస్య నామధేయాన్ని ఇక్కడికి వచ్చేప్పటికీ డేంజర్ వచ్చేసింది ప్రజ్ఞానం అనే మాట అనప్పుడు ఎప్పటికీ ఇప్పుడు అది దీన్ని కరణ బ్రహ్మణాలా నిరుగుణపర బ్రహ్మణాలా ఎంత డేంజర్ అంటే ఉపనిషత్తులు చాలా కాషస్గా ఉండాల్సి ఉంటుంది కమిట్ అవ్వడానికి లేదు ఓకే చూద్దాం భాష్యకారుల మనల్ని చేపట్టుకుని నడిపిస్తారు ఇవన్నీ కూడా ఈ పైన చెప్పిన లిస్ట్ అంతా కూడా ప్రజ్ఞానమునకు పేర్లు అంటున్నారా అని మంత్రం చెప్తుంది ఈ ప్రజ్ఞానము అనేది ఏమిటి చూద్దాం ఓకే దీనికి అవతారిక అనేకిన్నం కరణమితి పుచ్చతే పైన శంకర్లు ఏమన్నారంటే రెండు వస్తువులు ఉన్నాయండి రెండు తత్వములు ఈ పిండల్లో రెండు తత్వములు అనేక మనకు అనుభవానికి వస్తున్నాయి ద్వే వస్తువుని అస్మిన్ పిండే ఉపలభ్యతే దాంట్లో మొదటిది అనేక భేదభిన్నమైన కరణం దాన్నే అనేక భేద భిన్నమైన కారణము ఉన్నారు కదా ఏమిటండి అనేక రకములుగా వేరుగా ఉన్న కరణమిటిది ఒకటే అవడానికి ఒక ఒకటే అపరబ్రహ్మయ్య ఒకటియే కానీ అనేకములుగా విడగ విడిపోయి ఉన్నది కారణము అది ఏమిటి అంటే ప్రశ్నకి సమాధానం చెప్పబడుతోంది ఏదొక్తం పురస్ గజానం రేతో హృదయం హృదయశ్చర్యతో మన అదే పూర్వం ఈ విషయాన్ని చెప్పారు పూర్వం అంటే ఆరంజకంలో ఐతిరేయ ఆరంజకంలో చెప్పారు ఈ ఇప్పుడు నాకు అర్థమైంది ఈ మహాశయుడు ఐతిరేయ ఉపనిషత్తున ఐతిరేయ ఆరంజకంతో కలిపేందుకు ప్రింట్ చేశాడా అన్నది నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకంటే ఇదంతా ఐతిరేయ ఆరంజకాన్ని బేసిస్గా పెట్టుకుని శంకర్ల భాష్యం రాస్తున్నారు మీటర్ చోట్ల అలా ఉండదు తైతరే ఉపనిషత్తు భాష్యం ఉందనుకో దాంట్లో అస్తమానం ఆరంగకం అనే అస్తమానం కదా ఒకసారి కూడా లేదు ఇక్కడ పదే పదే ఆరంగకాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు ఇది ఆరంగరే ఆరంగికల్లో పూర్వం చెప్పబడినది ఏమని రేత అంటే సారభోనర్థం ఉన్నది రేత అంటే మన ఇంటి ముందు చూసిన వీర్యము కాదు సారభోనర్థం ప్రజానాం రేతో హృదయం ప్రజలు ఉంటే కాబట్టి జనుల యొక్క సారం ఏమిటండి బుద్ధి మీరు ఎప్పుడో వినలేదా ఎ మ్యాన్ ఈజ్ వాట్ హీథింగ్స్ అలాగా బుద్ధి అది అలాగా బుద్ధి సందర్భాన్ని బట్టి మారుతుంది ఇక్కడ బుద్ధి అని చెప్పారు బుద్ధికి సారమేమిటి హృదయస్ రేత మన బుద్ధి ముద్దది దాని నుంచి సంకల్పాలు పుడితేనే బుద్ధి అనేది ఒకటి మనకు తెలుస్తుంది కాబట్టి బుద్ధికి సారము మనస్సు అలా చెప్పారు ఇక్కడ నువ్వు రివర్స్ కూడా చెప్పొచ్చు బుద్ధి నేనే మనస్సు పుట్టదు కదా మనస్సు యొక్క సారమే బుద్ధి అని కూడా చెప్పొచ్చు కానీ శ్రూతలా చెప్పలేదు కదా మనహ అని ఒకసారి చెప్పింది ఇంకా ఏం చెప్పింది మనస సృష్వా ఆపశ్చవరుణశ్చ అని చెప్పింది ఆ పరమాత్మ హిరణ్యగర్భుడు అప్పులను వరుణ దేవతను ఎప్పుడూ కూడా మీకు ముందు ఒక భూతము దానికి అధిదేవత అలాగే వస్తుంది కదా గోలకము ఇంద్రియము అధిదేవత చెప్పినట్టుగానే ఆ పరమాత్మ ఆ పరమాత్మలో హిరణ్య సృష్టించాడు దేంతో సృష్టించాడు మనస్సుతో సృష్టించాడు అంటే సంకల్పంతో సృష్టించాడు దేనే సృష్టించాడు ఆపశ్చవరుణశ్చ అప్పులను సృష్టించాడు వరుణ దేవత అప్పులకు అధిష్టానమైనటువంటి వరుణ దేవతను కూడా సృష్టించినాడు నేను ఇంకా అంత గంట ఏమీ రాయలేండి అంతే అంతకంటే వీళ్ళు ఇంతకంటే నేను చెప్పిందే కరెక్ట్ ఓకే అప్పులను వరుణ దేవతను సృష్టించినాడు అని చెప్పారు ఏంతో సృష్టించాడు మనస్సుతో సృష్టించాడు కాదు మనస్సు కరణమైనదిగా మనసా కరణమైనది కాబట్టి కరణ బ్రహ్మలో భాగమవుతుంది తర్వాత హృదయాన్ మనో మనసశ్చంద్రమా ఆయన బుద్ధి నుండి మనస్సును మనస్సు నుండి చంద్ర చంద్రదేవతను సృష్టించినాడు అప్పులకు వరుణుడు అధిష్టానము లేదా మనస్సుకు చంద్రుడు అధిష్టానము కాబట్టి ఆ సృష్టించాడు ఇక్కడ మనస్సుతో అప్పులను సృష్టించినాడు అని చెప్పాడు కనుక మనస్సు కారణమైనది హృదయము నుండి మనస్సును సృష్టించాడు మనస్సు నుంచి మనస్సుకి చంద్రుడు అధిష్టానము లేకపోతే మనస్సహా చంద్రమాహ మనస్సు నుండి చంద్రుడు పుట్టినాడని కూడా చెప్పవచ్చు అలా చెప్పినట్లయితే అంటే మనసహ పంచమేయా షష్ఠీయా అన్నదాన్ని బట్టి ఉంటుంది హృదయాత్ పంచమే కాబట్టి మనసహ కూడా పంచమే కాబట్టి హృదయము నుండి మనస్సును మనస్సు నుండి చంద్రదేవతను సృష్టించినాడు మీకు పురుష సూక్తంలా ఆలయం నాభ్యా ఆసీదంతరిక్షం శీర్ష్ణోద్యో శీర్ణోద్యో సమవర్త పద్భ్యాం పద్భ్యాం భూమిర్దిశ్రోత్రాద్ అని అలాగే వస్తుంది చంద్రమా మనస్సు జాత పుట్టింది అక్కడ మనస్సు నుంచి చంద్రుడు పుట్టాడు అదే ఇది ఋగ్వేదం ఋగ్వేదంలో ఉంది ఇదే ఋషిం ఋగ్వేదం కాదు తర్వాత అన్ని వచ్చింది ఇది ఐకరే ఆరణ్యం నుంచి చంద్రుడి నుంచి సృష్టించాడు మనస్సు నుంచి అంటే మనస్సు కారణం అవుతుంది ఓకే కాబట్టి మనస్సును కరణ సంకల్పము నుంచి సృష్టించాడు కాబట్టి సంకల్పము కారణమైనది హృదయము కారణమైనది ఇన్ని విధములుగా తదేవ ఏ ఆ విధముగా ఇతరే ఆ రంగములో హృదయమును మనస్సును దేననైతే స్థుతి అదే ఇక్కడ హృదయం తదేతద్ హృదయం మనశ్చైత్ అనే వాక్యం చేత చెప్పబడుతున్నవి తత్ తదంటే ఆరణ్యకంలో చెప్పింది ఏతత్తంటే ఈ పైవాక్యంలో కరణము రూపముగా చెప్పినది అంటే కరణబ్రహ్మని చెప్పే సందర్భం అటువంటి హృదయము మనస్సు ఇవియే ఇవి అంటే ఇలా చేతి చూపించటం ఓకే కింద టీకాగారుడు బాగా ఉదాహృత శృతిషు ఉక్తం హృదయమేవ ఇదం కరణం అని మనశ్శుద్ధం కూడా మనశ్శుద్ధైన శృతిషు ఉదాహృతమ ఇదమేవ ఓకే ఈ కరణ రూపముగా ఉన్నటువంటి అపరబ్రహ్మ ఏకమే తదనే కథ ఈ అపరబ్రహ్మ అవడానికి ఒక్కటి అనేక ప్రకారములుగా ప్రకటమగుతున్నది ఓకే ఇప్పుడు పైన చూపు వినికిడి మొదలైన కరణములు ఏవైతే చెప్పారో అవన్నీ ఈ హృదయము మనస్సు వీటి కారణంగానే అవి పనిచేస్తూ ఉంటాయి ఏదైనా అంతఃకరణైనా ఏకైనా చక్షుర్భూతేన రూపం పశ్యతి అంతఃస్కరణ అండి ఇది ఒక్కటి ఓకే మరి పైన చూస్తే రెండుగా ఉన్నాయి రెండైతే ఒక్కటేనండి విడ విడదీస్తే రెండు కలిపితే ఒక్కటి సో హృదయమో అదే మనస్సుదే అదే అదే చూపు అవుతుండే అవడానికి ఒక్కటైనా బుద్ధి మనస్సు చేచూపు అని అలా విడదీసుకోవచ్చు దాన్ని దాంతో కన్నుగా అయిన ఆ కరణముతో రూపమును చూస్తున్నాడు శ్రోత్రభూతైన శృణోతి శబ్దమ్మను పెట్టుకోవాలి ఆ కరణమే చెవుగా అయి దాంతో వింటున్నాడు ఘానభూతైన జిగ్ధరతి గంధం ఓకే ఆ కరణమే ఘణేంద్రియముగా అవుతుంది ముక్కు దానితో గంధమును అఘ్రణిస్తున్నాడు వాగ్భూతేన వదతి ఆ కరణమే కరణం అంటే అపరబ్రహ్మ అంటే ఇక్కడ మాట్లాడుతున్నది వింటున్నది అంత అపరబ్రహ్మయే ప్రాణమేగా చేత ప్రాణపిత ప్రాణో మాత అని ఇలాంటి మంత్రాలు కూడా ఉన్నాయి ఉండే పేరుకి తల్లి తండ్రి అంట అక్కడ ఉన్నది ప్రాణమే ప్రాణం లేదేముంది కాబట్టి ఆ కరణబ్రహ్మయే వాగ్ రూపముగా అయ్యింది దానితో వాచం వద్దతి వీడు వాక్కును పలుకుతున్నాడు జిష్పాభూన రసయతి అంటే ఇదంతా కూడా అనేకథా భిన్నం లేకపోతే అనేక భేద భిన్నం ఏకం కరణం ఆ కరణమే అదే అపరబ్రహ్మ అది జిప్పగా అవుతుంది అటువంటి జిహగా అయిన అపరబ్రహ్మతో వీడు రసయతి అంటే రసమును రస దాని రుచిని తెలుసుకుంటున్నాడు స్వేనైవ వికల్పన రూపేణ మనసా వికల్పయతి అదే మనస స్వేనైవ అదే ఆ పరబ్రహ్మయే మనస్సు అవుతుంది శ్వేనైవ మనస స్వరూ తనస్వరూపమైన మనస్సుతో మనస్సు అంటే ఏమిటండి అది వికల్పనల వికల్పన అంటే వివిధ కల్పనలు అని ఒక అర్థం సంశయము ఇయాద అని సంశయం చేస్తే దానికే వికల్పమనే పేరు అనేకానేకములైన ఆలోచనలకు కూడా వికల్పం పేరు ఆ రూపముగా ఉండే మనస్సుతో వీడు వికల్పలన వికల్పనలను చేస్తున్నాడు ఎవరు అపరబ్రహ్మే ఇవన్నీ కూడా ఆ ప్రాణబ్రహ్మయే హృదయ రూపేణ అధ్యవశీ అది ఇక్కడ టీకాగారులు దక్కని మాట అన్నారు మంత్రంలో హృదయ శబ్దానికి బుద్ధి అర్థం చెప్పాం ఇన్ని అర్థాలు ఉంటే ఆ అర్థాన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అది ఈ వాక్యంలో స్పష్టమైనది అధ్యవసాయము అంటే నిష్క్రయము అనేది బుద్ధి యొక్క ధర్మము శంకరుడు అధ్యవశ్యతి అన్న మాట అనలేదు ఆయన అనకపోయినా పర్వాలేదు బుద్ధి ఎందుకంటే అధ్యవశ్యతి అనే మాటని అన్నారు కనుక కాబట్టి ఆ పరబ్రహ్మయే హృదయము అనగా బుద్ధిగా అయ్యి ఆ బుద్ధితో నిష్కమును చేయుచున్నది తస్మాత్ సర్వకరణ విషయ వ్యాపారకం ఏకమిదం కరణం అది కాబట్టి మనకేం తెలిసింది ఇప్పటికీ ఈ కరణము అంటే అపరబ్రహ్మ ఒక్కటి కానీ అనేక రకము అనేక కరణములుగా ప్రకటమవుతుంది సర్వకరణ ఆయా కరణములకు అనేక విషయములు ఉంటూ ఉంటాయి ఆయా విషయములు ఉంటాయి వాటి ఎందు ఆయా కరణములు వ్యాపారమును చేస్తూ ఉంటాయి అంటే ప్రవర్తిల్లుతూ ఉంటాయి కాబట్టి సర్వకరణ విషయం వ్యాపారం సమస్తములైన ఇంద్రియముల యొక్క విషయముల ఎందు ప్రవర్తిల్లు ప్రవర్తిల్లుతూ ఉండే ఒకే ఒక కరణం బ్రహ్మ ఇదే ఓకే ఎప్పుడూ కూడా కరణమున్న చోట కరెక్ట్ ఉండాలి ఇక్కడ జ్ఞానం జ్ఞానము ఉన్న చోట జ్ఞాతం ఉండాలి కరణం ఉండి చేయుంది కానీ మనిషి లేదంటే కుదరదు మనిషి ఉండి చేయలేకపోయినా పర్వాలేదు కాబట్టి బుద్ధుని కానీ తెలియవాడు ఎరుక లేదు అంటే కుదరదు ఎరుక ఉండి బుద్ధి లేకపోవటం కుదురుతుంది కాబట్టి ఈ కరణముల ద్వారా సంపాదింపబడే జ్ఞానము ఏ జ్ఞాత కొరకు ఉద్దేశించబడినదో ఆ జ్ఞాత నిర్గుణ పరబ్రహ్మ ఈ కరణముల రూపంగా ఉండే బ్రహ్మ అపరబ్రహ్మ సర్వోపలర్థముపలు ఏకం కరణం అంట ఈ ఒక్క కరణము అంటే పరబ్రహ్మ ఉపలబ్ధు అంటే తెలుసుకునేటువంటి అంటే ఇక్కడ సాక్షి అర్థం ఉపలబ్ధక ఇక్కడ సందర్భాన్ని బట్టి ఉపలబ్ధ అని తృచ్ ప్రయోగించిన సాక్షి చైతన్యమేది తృట్ తృచ్ వివక్షితము కాదు కాబట్టి ఆ సాక్షి చైతన్యమునకు అన్ని విషయముల యొక్క జ్ఞానము కలుగుట కొ కొరకై ఇంద్రియములన్నీ పనిచేస్తున్నాయి లేదా ఇంద్రియముల రూపముగా ఉన్న ఒకే ఒక అపర బ్రహ్మ కరణ బ్రహ్మ అది అక్కడికి ఇక్కడికి వచ్చే మనం ఆ పరబ్రహ్మలోంచి ఒక అడుగు పరబ్రహ్మలోకి వేసినాం దీన్ని కౌశీతకి బ్రాహ్మణం కూడా దీన్నే బాగా చెప్పింది అని అంటున్నారు తథాచ కౌశీతకి నా కౌశీతకి నామ్ ఆమ్నాయ అని అర్థం వాళ్ళు పఠిస్తూ ఉంటారు ఇలాగా ప్రజ్ఞయా వాచం సమాహియా వాచా సర్వాణి నామాన్యాప్తి ప్రజ్ఞయా చక్షు సమారుష్యా చక్షుషా సర్వాణి రూపాణ్యాప్నోతి ఇత్యా ఇద్దరు ప్రజ్ఞ అంటే బుద్ధి కారణం మళ్ళీ తృతీయా విభక్తి పడింది కదా తృతీయా విభక్తి వచ్చిందంటే కారణం అయిపోతుంది సో ఆ పరమాత్మ అంటే శుద్ధ చైతన్యము అదే అది శుద్ధ నిర్గుణపర బ్రహ్మ అదే ఆత్మ బ్రహ్మాత్మ ఈ బ్రహ్మాత్మ ఏం చేస్తోంది బుద్ధిని పట్టుకుంది బుద్ధిలో ప్రకటమైనది ఆ బుద్ధితో వాగింద్రియమును అధిష్ఠించినది వాచం సమాహ్య గుర్ర మీద ఎక్కి ముందుకు పరిగెడుతున్నాడు వాడు పరిగెడుతున్నాడంటే వాడు పరిగెడతాడా గుర్రం మీద ఎక్కి పరిగెడతాడు గుర్ర మీద పరిగెడుతుంది గుర్ర మీద గుర్రము యొక్క పరుగు అనే ధర్మము వీడికొస్తుంది ఉపాధిని బట్టి గుర్రం ఉపాధి అవుతుంది ఆ గుర్రం యొక్క పరుగు అనే ధర్మం ఆ రకంగా ఆ చైతన్యము బుద్ధిపై బుద్ధినేందు ప్రతిఫలిస్తుంది బుద్ధిని ఉపాధిగా చేసుకుంటుంది చేసుకుని ఆ బుద్ధితో వాక్కును అధిష్ఠిస్తుంది వాక్ గుర్రాన్ని ఎక్కుతుంది ఎక్కి అన్ని నామములను వ్యాపిస్తుంది ఆత్మట్లేంటే వ్యాపించటం ఆపులు వ్యాప్తం నాములను వ్యాపించటాంటే రామహ అన్నాడు అనుకోండి వాగింద్రియము ఆ నామాన్ని వ్యాపించినది వ్యాపించకపోతే పలకడం అంటుందా మరి సకల నామములను ఆ వాగింద్రియము వ్యాపిస్తుంది నిజానికి వ్యాపిస్తున్నది శుద్ధ చైతన్యమే అదే బుద్ధితో వాగింద్రియం ద్వారా సకల నామములను వ్యాపిస్తున్నది ఆ పరమాత్మ చైతన్యమే బుద్ధితో చక్షురింద్రియమును అధిష్ఠించి చక్షురింద్రియము ద్వారా రూపములనన్నిటినీ వ్యాపిస్తున్నది ఇత్యాదిగా చెప్పారు ఈ ఈ యొక్క తాత్పర్యాలతో ఏ ఇంద్రియము ఏ వ్యాపారమును చేసినా అది తన కొరకు చెయ్యదు పనిముట్టు ఇప్పుడు కత్తి కత్తి పన్నుని తన కొరకు కోసుకుంటుందా లేక చేతనుడైన పురుషుని కొరకు కోస్తుందా సంఘాతస్య పదార్థత్వం అలాగే ఇంద్రియములన్నీ తమ కొరకు తమ పనులను చేస్తాయా లేక వీటి వెనుక ఉపలబ్ధ ఆత్మ చైతన్యం దాని కొరకు చేస్తాయా దాని కొరకు చేస్తాయి ఎందుకని ఇవి కరణములు కనుక కరణములు జడములుగా ఉంటాయి అవి చేసే పనులు తమ కోసం చేసుకోవు కన్ను తన కోసం చూడదండి ఆ చేతనుడి కోసం చూస్తుంది వాక్కు తన కోసం పలకదు ఆ చేతను కోసం పలుకుతుంది అది ఈ విషయాన్ని కౌశీతకులో చెప్పారు ఈ కౌశీతకి వాక్యం తాత్పర్యం ఏంటంటే అపరబ్రహ్మ అనేక కరణములుగా విభక్తమై చేసే వ్యాపారములన్నీ ఏవైతే గలవో అవన్నీ కూడా ఆ పరబ్రహ్మ చైతన్యము కొరకు ఉద్దేశించబడినవి అని ఆ దాని యొక్క తాత్పర్యం ఆ మాటే అన్నారు కదా ఆయన సర్వోపల ఉపలబ్ధు అనే మాటని బాగా వివరంగా ఆ కౌశీటికి చెప్పినది హృదయ నహి ఇంకొకటి ఉందాసమేయే అదే బృహదారం కళలో కూడా ఇలా చెప్పారు అవని మనసా సేవ పశ్యతి మనసా శుభోటి మనసా అన్నారు కాబట్టి మనోరూపంగా ఉన్న అపరబ్రహ్మ ప్రాణ బ్రహ్మది ప్రాణం లేనిదే మనస్సు లేదండి టిఫిన్ తిన్నాం కాబట్టి పాఠం నడుస్తుంది టిఫిన్ తినకపోతే పాఠమే ఉంటుంది పూర్వం ఆహారం ఉంటే కానీ మనస్సు ఉండేది కాదు ఇప్పుడు ఆహారం ఒక్కటే ఆహారం ఉండాలి కాఫీ ఉండాలి అప్పటికి కానీ మనస్సుకి స్థిరం లేదు కాబట్టి మనస్సన్నా ప్రాణమన్నా బుద్ధన్నా ఇంద్రియాలన్నా అవన్నీ ఒకే అపరబ్రహ్మ మన హృదయముతో మనస్సుతో మనస్సు అనే కరణముతోనే చూస్తున్నాడు అంటే చెక్షు సమానస్యాన అనలేదు పెట్టుకోవాలంటే మనస్సుతోటే వింటున్నాడు ఇంకా మళ్ళీ బుద్ధిని పట్టుకొచ్చారు హృదయ నహి రూపాన్ని విజానాతి హృదయముతో రూపములను తెలియచున్నాడు ఇక టీకాకారులు అంటే ఈ శబ్దములు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి ఎందుకంటే ప్రాణం అంటాడు హృదయం అంటాడు మనస్సు అంటాడు ప్రజ్ఞ అంటాడు ప్రజ్ఞానం అంటాడు దీంట్లో కొన్ని అపరబ్రహ్మకి చెందినవి కొన్ని పరబ్రహ్మకి చెందినవి కన్ఫ్యూజింగ్గా ఉంటాయి అంటే టీకాకారులు సహాయం చేస్తారు మనకి డౌట్ మనకి అంటామో అయినా డౌట్ వస్తుంది హృదయం ఉన్నాడు దుక్కుమాలీ ఆత్మేమో అని డౌట్ వస్తుంది అలాంటి డౌట్లు పెట్టుకోక్కర్లేదని ఆయన పాపం అత్ర మనహా హృదయం ఇది ఏదొక్తం తత్సర్వేషాం కరణాం వ్యాపారకృత అంతఃకరణమే అంతఃకరణమే అంతఃకరణం అంటే మళ్ళీ ప్రాణం అంటే అపరబ్రహ్మయే హృదయముతో రూపములను తెలుగుతున్నాడు అంటే ఆ పరమాత్మ హృదయమనే ఉపాధితో తన్ను ద్వారా రూపములను తెలుగుతున్నాడు అనే అభిప్రాయం తర్వాత తస్మాత్ హృదయ మనోవాచ్యస్యా సర్వోపలబ్ధీకరణత్వం ప్రసిద్ధం ఆ వాక్యం బాగులేదు కదా ఇంతవరకు ఎంత స్మూత్గా వెళ్ళిపోయిందో అది అక్కడికి వచ్చేప్పటికీ హృదయ మనోవాచ్యస్య అంటూ ఏదో పేరు అది ఆయన క్వశ్చన్ మార్క్ పెట్టారు పాపం అంటే ఇది బాగులేదండి ఈ వాక్యం అని క్వశ్చన్ మార్పు పెట్టాడు ఇది నేను ఎందుకు చూస్తున్నానంటే ఆనందగిరి అని వ్యాఖ్యానం చేశాడు తస్మాత్ హృదయ మనోవాచ్య సర్వోపలబ్ధికరణత్వం ప్రసిద్ధం ృదయమునోద్వారా ప్రాణస్ సర్వకరణత్వముక్ సర్వకరణాత్మత్వముక్ సాక్షాదేవ్ సాక్షాదేవ్రాణస్ తదాహ అది తర్వాత దాంట్లో పడింది తనకు ముందు ఈయనేమీ రాయలేదు తదాత్మక హృదయ సేవ రూపాన్ని ప్రతిష్టితానుభి రూపాణం హృదయశుద్ధ్యాత్మకముక్తం సంగ్రాహ్యం ఏం హృదయస్ సర్వకరణాత్మత్వముక్ ఇదనీత్మత్వమాహ ఇంతవరకు మీకు ఇంద్రియములు మనస్సు హృదయమంటూ చెప్పుకుంటూ వచ్చారు ప్రాణమే అని కూడా చెప్తున్నాడు ఎంతవరకు ప్రాణబ్రహ్మ ప్రాణబ్రహ్మంటూ వచ్చే కదా అది కూడా హీ ఈజ్ గోయింగ్ టు సే దాట్ ఆల్సో ఇక్కడ హృదయమనోవాచ్య హృదయము మనస్సు అనే పదముల చేత చెప్పబడిన ఏ కరణ బ్రహ్మగలదు ఆ కరణబ్రహ్మ ఏం చేస్తూ ఉంటుంది సర్వమును తెలుసుకునే కరణముగా ఉంటుంది ఉపలబ్ధి అంటే తెలియదుట రూపములు శబ్దములు మొదలైన వాటిని అన్నింటినీ తెలుసుకునే కరణముగా ఉంటున్నది అని అంత బాగా తెలుసున్న విషయమే ఓకే సరిగా పెటాయి తర్వాత ఇంతవరకు హృదయము మనస్సు చెవి ముక్కు అంటూ కరణములన్నీ చెప్పుకుంటూ వచ్చాం ఈ కరణములన్నీ ప్రాణమే ఫోకస్ దేని మీద ఉందనే దాని మీద ఉంటాం దేని మీద మనస్సు అన్నా అదే ప్రాణమన్నా అదే మనస్సు లేకపోతే బుద్ధి అన్నా అదే జ్ఞానశక్తి క్రియాశక్తి మాటవలసి కానీ రెండు కలిసే ఉంటాయి కన్నుతో చూస్తున్నావు అంటే కరురెప్పలు తెరచుట మూయుట అనేది ప్రాణశక్తి కదది చూడడం అంటే విజ్ఞాన శక్తి కాదు అన్నీ కలిసి ఉంటాయి మాట్లాడుతున్నటువంటి ప్రాణశక్తి ఉంది విజ్ఞాన శక్తి ఉంది కలిసి ఉంటాయి కాబట్టి ఇదే అది అదే ఇది అని చెప్పేస్తారు ఒకప్పుడు విడదీసి చెప్తారు చాలామందికి ఈ రకంగా ఉంటున్న వేద మంత్రాలు ఇలా ఉంటాయనేటువంటి సంస్కారం ఉండదు అంటే వాళ్ళకి ఆ రకమైన ట్రైనింగ్ ఉండదు ట్రైనింగ్ ఉన్నవాడికి సమస్య లేదు అంటే వాళ్ళు ఏమన్నాయి ఓసా ఒక ఆయన అడిగాడు పెద్ద నేను పాఠం చెప్తుంటే లేచి నిలబడ్డాడు చూడండి స్వామిజీ మీరు పొద్దున్న క్లాసులో ఓసారి ఓ రకంగా మధ్యాహ్నం క్లాసులో చెప్తున్నారు ఆ పొద్దున్నేమో ప్రాణ బ్రహ్మ ప్రాణ బ్రహ్మను మా ప్రాణం తీశారు ఇప్పుడేమో హృదయము కరణము మనస్సు అంటారు అది ఇది ఒకటే అంటారు అదే వేరు వేరుగా ఉందంటారు ఓసారి వేరంటారు ఓసారి ఇదంటారు మీ ఏ కథలు ఏదో సెటిల్ చేయండి అని చెప్పాడు అదే అలా సెటిల్మెంట్ ఉండదండి సందర్భాలు బట్టి వారితో మీరు మీ బుద్ధిని కొంచెం శాప్తం చేసుకునే సందర్భానుసారంగా తెలుసుకోవటం మీరు నేర్చుకోండి సమాధానం చెప్పాను తదాత్మక ప్రాణ ఈ మాటకి ఆనందగిరి చక్కటి వ్యాఖ్యానం చేశారు ఈ ఒక్క మాటకి తదాత్మక ప్రాణ తత్తంటేమిటి హృదయము మనస్సు కన్ను చెవి ముక్కు అని ఇలాగా అనేక విషయములను తెలుసుకునే కరణములుగా పనిచేస్తూ ఉన్న ఏ అపరబ్రహ్మ గురించి పైన చెప్పేమో ఆ అపరబ్రహ్మ యొక్క రూపము స్వరూపము ప్రాణమే కాబట్టి ప్రాణ బ్రహ్మన్నా హృదయమన్నా మనస్సున్నా ఒకటే అవన్నీ అపరబ్రహ్మలో జ్ఞానశక్తి క్రియాశక్తి అది రెండు పరస్పర సంబద్ధములుగానే ఉంటాయి రెండు కలిపి అపరబ్రహ్మగా స్వీకరింపబడుతూ ఉంటున్నాయి దీనిని కౌశీక్యులు బాగా చెప్పారు యోగ ప్రాణ్ఞావై ప్రజ్ఞాస ప్రాణి బ్రాహ్మణం ఇక్కడ ప్రజ్ఞ అంటే బుద్ధిశక్తి మనశ్శక్తికి కలిపి ప్రజ్ఞ అని పేరు ఇక్కడ ఇక్కడ ఇంకో ప్రజ్ఞ అంటే ఇంకో అర్థం చెప్పాల్సి వస్తుంది ఇక్కడ హృదయము మనస్సు అని కదా ప్రకరణం కాబట్టి హృదయము మనస్సు ఇంద్రియములన్నీ వాటిల్లోనే ఉంటాయండి హృదయమే రూపములను తెలుసుకుంటుంది హృదయం మనస్సే శబ్దములను అని చెప్పారుగా కాబట్టి ఇంద్రియ వ్యాపారములైన విషయ జ్ఞానములన్నీ వాటిలోనే అంతర్గతంగా ఉంటాయి కాబట్టి అది ప్రజ్ఞాన పేరుకొచ్చాడు మొత్తానికి అంతకే కలిపి విజ్ఞానశక్తి ఏది విజ్ఞాన శక్తియో అది ఏ క్రియాశక్తి ఏది క్రియాశక్తియో అది ఏ విజ్ఞానశక్తి ఏది ప్రాణమో అది బుద్ధి ఏది బుద్ధియో అది ప్రాణము అని కౌశీతజ్ఞులు చెప్పినవారు కౌశీతక్వి ఉపనిషద్ ఓకే కరణ సంహతి రూపశ్చ ప్రాణోచామ ప్రాణ సంవాద అంటే ఆయన ఇంకా అదే టాపిక్ని ప్రెస్ చేసుకుంటూ పోతున్నారు అంటే హృదయము అదే బుద్ధి మనస్సు ఇంద్రియములు కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు ప్రాణశక్తి ప్రాణాపానాదులు ఇవన్నీ కలిపి ఒకే తత్వము అదే అపరబ్రహ్మ ఇవన్నీ ఇవన్నీ కరణరూపములే కాబట్టి జడములతో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఆ శుద్ధ చైతన్యము కొరకు పనిని చేస్తున్నటువంటి కరణములు అనే విషయాన్ని మరింత లోతుగా ఆయన ప్రస్త ఇంకా మరింత విస్తారంగా ఆయన ప్రస్తావిస్తూ ఆయన అంటారు ఆచార్యులు అదే శంకరులు ప్రాణమంటే ఈ కరణములన్నింటి యొక్క సముదాయము ప్రాణమంటే సూత్రాత్మ అదే హిరణ్య అది ఈ కరణములన్నింటి యొక్క సముదాయము అని మేము చెప్పాం ఎక్కడ చెప్పారు ప్రాణ సంవాదము ఒక చోట చెప్పాం ఇంకా అలాంటివి కొన్ని ఉంటాయి ఇదే ఇక్కడే చాలాసార్లు చెప్పారు ప్రాణ అంటే ఇంద్రియములు అని అర్థం ఇంద్రియముల సంవాదము ఒక కథ చెప్పారు ఈ కథ చాంద్రో్యంలో ఉంది ప్రహ్లాద జీటంలో ఉంది ఇంద్రియములన్నీ పరస్పరము కొట్లాడుకున్నాయి వాక్కంది నేను పాఠం చెప్పాలి వాళ్ళేమో భక్తి శ్రద్ధలతో భిక్ష పెట్టాలి కాబట్టి భిక్ష నేనే సంపాదిస్తున్నాను అని వాక్కంది చేయండి నేను అన్ని చేయబట్టే ఈలో యాత్రలు నడుస్తుంది నేను లేకపోతే ఇంకే ఉంది ముక్కంది నేను లేకపోతే నువ్వు తినీ మంచిదో కూళ్ళిపోయిందో తెలియకుండా అయిపోతే రోగం వచ్చి చచ్చిపోతాడు నేను పనిచేస్తున్నాను కాబట్టే ఈ ఆహారము ఇచ్చి పనిచేస్తున్నాయండి ముక్క ఈ రకంగా ఇవన్నీ దెబ్బలాడుకుంటూ ఉంటాయి ఏది గొప్ప అంటే ఏది గొప్ప ఏది గొప్పంటే ఏది గొప్ప అయితే ప్రాణము మాట్లాడ నరేంద్ర మోడీ గారిలాగా మాట్లాడుకుంటూ వీళ్ళందరూ ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళందరూ తిట్టుకుంటూ తిట్టుకుంటూనే ఉంటారు ఆయన మాట్లాడరు అలాగే ఈ ప్రాణం కూడా ఏమీ మాట్లాడరు మాట్లాడకపోతే అప్పుడు ఎవరు గొప్పని ఎలా చేయాల్సటము బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాయి బ్రహ్మదేవుడు చెప్తాడు మీలో ఎవరు ఈ సంఘాతం నుంచి బయటికి వెళ్ళిపోయి ఒక ఏడాది ఉండి వస్తే అప్పుడు మీరు లేనప్పుడు మీ గొప్పదనం బయటపడుతుంది ఆ సంఘాతము మీరు లేని కారణంగా కుప్ప కూలిపోతే మీరే గొప్పని తేలుతుంది కాబట్టి అలా చేయండి అని చెప్తారు అప్పుడు వెనక్కి వస్తాయి బాగుండే ఉపాయం అది ఇప్పుడు వాగింద్రియము బయటకు అంటే వీడికి మాట పడిపోతుంది కానీ మీకు కళ్ళు చూస్తూనే ఉంటాయి జవులు వింటూనే ఉంటాయి బుద్ధి సంకల్పిస్తూనే ఉంటుంది మనస్సు ఆలోచనలు ఉంటుంది కడుపు తింటూనే ఉంటుంది అన్నీ బాగానే ఉంటుంది ఏడాదే అయిపోతుంది ఆ వాక్ వస్తుంది ఏమీ అయిపోలేదు ఈ సంఘాతము కుప్పకూలిపోలేడు అది చెంపలు వేసుకొని లోపలికి వచ్చేసి కూర్చుంటుంది నేను గొప్ప కాదు అని నాకు అర్థమైపోయింది కన్ను వెళ్ళిపోయింది వీడికి చూపిపోయింది అయినా అలాగే టచ్లతోటి దానితోటి వీడు గడిపేసాడు కన్ను వెనక్కి మనం లేకపోతే ఇక్కడ చెడిపోయింది లేదు అన్ని స్టేయించుకుని బుద్ధి తెచ్చుకుని చెంపలు వేసుకొని మళ్ళీ లోపలికొచ్చి కూర్చుంది చెడి వెళ్ళింది వీడు విన వినపడదు సంజ్ఞల ద్వారా ఇంకా వీడి ఇంకా అసలు ఏమీ వినపడదు అనమాట సంజ్ఞలతో నడిపించేశాడు మొత్తం కాలం అంతా ఏ లోటు రాలేదు చెవి వెనక్కి వచ్చింది లోపల ప్రవేశించి నేను గొప్ప కాదు దానికి కూడా అర్థమైపోయింది ప్రాణం ఏం మాట్లాడలేదు అప్పుడు ఇంద్రియములన్నీ ప్రాణం దగ్గరికి వెళ్ళి మేము వెళ్ళడం గొప్ప కాదని మాకు అర్థమైంది నువ్వు గొప్పనే మాకు అనిపిస్తోంది ప్రూవ్ చేస్తావా అని అడుగుతాయి అయితే అదే ప్రూఫ్ అప్పుడు ప్రాణము కొంచెం పైకి లేస్తుంది పైకులు వేసేప్పటికీ ఇంద్రియములన్నీ బాబోయి వద్దు వద్దు వద్దు నువ్వు ఉండు నువ్వు పోతే మేమేమే లేకుండా అయిపోతాం అని దాన్ని కాళ్ళు పట్టేసుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు నువ్వే మా అందరిలో గొప్ప అని కాలు పట్టుకుంటాడు మీరు ఇది చదవాలనుకుంటున్నారా చాందోగ్యం ప్రథమ భాగం నా పుస్తకం తీసుకొని చదవాలి దాంట్లో ఉంది ఈ కథ చాలా విస్తారంగా ఉంది ప్రాణం పైకి లేవడాన్ని ఎలా గుర్రాన్ని పోల్కి తాడు వేసి కట్టేస్తే కాలుతోటి ఆ కాళ్ళతో ఒక్క తాడు తెలిపేసి పోల్ని విరక్కొట్టు గుర్రం బయటికి వెళ్ళిపోయినట్టుగా ప్రాణం బయటికి వెళ్ళిపోతే అయిపోయి ఇవన్నీ కూడా కంగారు దాన్ని కాళ్ళు పట్టేసుకుని ప్రాణాన్ని వెళ్ళొద్దని అంటాయి అప్పుడు ప్రాణం లోపల ఉంటుంది అప్పుడు ప్రాణం నేను గొప్ప అని చెప్పదు ఇవన్నీ ప్రాణాన్ని స్థుతిస్తాయి నువ్వే గొప్ప దీని పేరు ప్రాణ సంవాదము అంటారు అర్థమైందా కాబట్టి ఇంద్రియములన్నీ కూడా ఆ ప్రాణశక్తిపై ఆసాధపడి ఉన్నాయి అంచేతనే ఇది ఉపాసన ఇదంతా ఉపాసనయే అపరబ్రహ్మంటేనే ఉపాసన పరబ్రహ్మంటే జ్ఞానము అపరబ్రహ్మ అంటే ఉపాసన వీళ్ళందరూ కూడా ఉపాసలు ఏదో ఒకటి పట్టుకుని ఉపాసన చేయటం ఎదుగుదిరే తప్ప తత్వాన్ని తెలుసుకోవడం వీళ్ళ వల్ల అవ్వదు తస్మాత్పదా ప్రాపద్యత్రహ్మా తదుపలబ్ధు ఉపలబ్ధికరణ గుణభూత వస్తు బ్రహ్మ ఉపాస్ ఆత్మా భవితుమర్హతి వస్తు బ్రహ్మ విడతి కల్పో వస్తుబ్రహ్మా ఈ చర్చంతా విన్నారు ప్రాణం ఉంది దీన్ని బట్టి మీకేం తెలిసింది దీన్ని బట్టి ఏం తెలిసిందంటే కాటి కాళ్ళ కొనలు బ్రేళ్ళ కొనలుగుండా లోపల ప్రవేశించిన అపరబ్రహ్మ ఉన్నదే ఈ ప్రాణబ్రహ్మ అది కరణమది ఆ తెలుసుకునేటువంటి చైతన్యము కొరకు ఈ జ్ఞానకరణములు జ్ఞానేంద్రియముల ద్వారా అది పనిచేసి ఆ చైతన్యమునకు తమ రిజల్ట్స్ని శబ్దజ్ఞానము రూపజ్ఞానము మొదలైన వాటిని సమర్పిస్తూ ఉండడం నేను ధర్మం అది అపరబ్రహ్మ కాబట్టి గుణభూతము గుణ అంటే సెకండరీ ప్రధానము కాదు అప్రధానమైపోతుంది అపరబ్రహ్మ కాబట్టి ఇది యథార్థ బ్రహ్మ కాదే కాదు ఇది సెకండ్ బ్రహ్మది యథార్థ బ్రహ్మ కాదు కాబట్టి మనము తప్పక తెలుసుకోదగిన తెలుసుకునే మోక్షమును పొందదగిన ఆత్మ ఇది కానీ కాదు ఇది ఉపాసన అంటే తెలుసుకున్నదగిన అని పెట్టుకోవాలి ఇక్కడ మీరు ఓకే అదే ఉపాసనలో పడకూడదు ఉపాసన శబ్దానికి రెండు అర్థాలు వస్తాయి జ్ఞానం అర్థం వస్తుంది ఆత్మ అనే ఉపాసన అర్థం జనరల్గా ఉపాసన శబ్దాన్ని ప్రయోగిస్తే దాని అర్థం ఏంటంటే అది అపరబ్రహ్మ అర్థం కానీ ఇక్కడ ఈ సందర్భంలో అర్థం కాదు ఎందుకంటే ఇక్కడ ప్రారంభంలో మంత్రం ఏమనుందంటే మనం ఉపాసి కోయమాత్మేకి కయం ఉదయం ఉపాస్మహేనుంది మనం ఉపాసించదగిన ఆత్మ ఏది రొమ్మిదింట్లో ఏది అనే ప్రశ్న అక్కడ ఉపాసనా శబ్దంతో ప్రయోగించారు ప్రశ్న అక్కడ తెలియదగిన అనే అర్థం చెప్పుకోవాలి అంటే అక్కడ ఉపాస శబ్దం ప్రయోగించారంటే అర్థం ప్రధానము కరణ బ్రహ్మ అని తేలితే చేయండి అని తేలుతుంది ప్రధానము ఉపలబ్ధ్రు బ్రహ్మ సాక్షి చైతన్య బ్రహ్మ అక్కడ ఇంకా ఉపాసన శబ్దానికి జ్ఞానము అర్థం వస్తుంది కాబట్టి మనము తెలుసుకోలిగినటువంటి ఆత్మ ఉపాస్యాత్మ ఉపాస్య ఆత్మని విడదీశారు విడదీయొచ్చు సమాసం చేస్తే ఉపాస్యాత్మని కూడా పాఠము గలరు కాబట్టి మనము ఉపాసించదగిన అంటే మనం శ్రవణ మరణ దిధ్యాసనముల ద్వారా తెలియదగిన యథార్థ బ్రహ్మ ఈ కరణ బ్రహ్మ లేక అపర బ్రహ్మ కానే నైవ భవితుమర్హతి ఇంకా పాదశేషన్ న్యాయం ఉన్నది రెండు ఒకటి పక్కన పెడితే ఇంక రెండో దాంట్లో కాపరం చేయాలి ఒకరికి ఇద్దరు వెళ్ళాలి మొదటి బెళ్ళంతో బయటకు తోసేసి తలుపు వేసేసి ఇప్పుడు ఏం చేయాలి వీడు రెండవ బిళ్ళ మీరు వెళ్ళి అక్కడ ఏదో ఒక క్షపం చేసుకోవాలి ఆ రకంగా దాన్ని పాదశేషణ న్యాయము అంటారు ఆ పాదశేషణ న్యాయం చేత మనము శ్రవణాదుల ద్వారా మనము అనుష్ఠించి శోధించి తెలుసుకోదగినటువంటి యథార్థ బ్రహ్మ ఏదవుతుంది ఇప్పుడు ఆ శుద్ధచేతన రూపమైన నిర్గుణపర బ్రహ్మ అదే ఆత్మ ఆత్మనే మనం తెలుసుకోవాలి అని తీసుకుంది పారిశేష్యాత్ ఉపలబ్ధు ఉపలబ్ధ్యర్థా ఏత్య హృదయమనోరూప ృత్తయ్యమా స ఉపలబ్ధ ఉపా భవితుమర్హతి నిశయ పారిహేష్యన్యాయేత ఏ తెలుసుకుని వావాడి యొక్క తెలుసుకునుటకొరకైతే ఈ హృదయము ఈ మనస్సు ఈ ఇంద్రియములు కళ్ళు చెవులు ముక్కులు మొదలైనవి వాటి యొక్క వ్యాపారములు చూచుట వినుట సంకల్పించుట ఇత్యాదులు ఇంతకుముందు చెప్పారు ఈ ఇంకా చెప్పబోతున్నారు ఇంతకుముందు చూచుట వినుట మొదలైనవి వ్యాపారముల గురించి చెప్పినారు ఈ బుద్ధి మనస్సు వీటి యొక్క విభేదములను వాటిలో ఉండే తేడాలని చెప్పబోతున్నారు ఇవన్నీ ఏ సాక్షి చైతన్యం యొక్క జ్ఞానము కొరకు ఈ కరణములన్నీ పనిచేస్తూ ఉన్నాయో ఆ సాక్షి సహా ఉపలబ్ధ ఆ సాక్షి చైతన్యం ఏదిగలదో అది అంటే యథార్థమైన జ్ఞాత అదియే ఆ యథార్థ జ్ఞాత ఏది గలదో అదియే మనము ఉపాసించి తెలుసుకోగలిగినటువంటి ఆత్మ మనకు అని తేలినది అని ఆ మహర్షులు నిశ్చయం చేసుకున్నారు ఓకే ఇప్పుడు ఆ కరణ బ్రహ్మ గురించి చెప్పాల్సినవి ఇంకా కొన్ని ఉన్నాయి ఏమిటి కరణ బ్రహ్మ అని ఏమని చెప్పారు ఏతత్ హృదయం ఎస్చైత మన ఇదే హృదయము ఇదే మనస్థని కూడా చెప్పారు అంతకుముందు ఆ మాట చెప్పి ముందు ఆ కరణ బ్రహ్మ చూపు వినికిడి ఇంద్రియ వ్యాపారములుగా చెప్పారు కానీ ఆ కరణ బ్రహ్మ హృదయము బుద్ధి అదే మనస్సు ఉన్నప్పుడు దాంట్లో ఉండే తేడాల్ని చెప్పలేదు అవి కూడా చెప్పేస్తే ఆ కరణబ్రహ్మని సమగ్రంగా చెప్పినట్టు అవుతుంది అవి చెప్తున్నారు ఓకే సంజ్ఞానం విజ్ఞానం అంటూ అవి చెప్తున్నారు ఇవి మనకి దీంట్లో కూడా వస్తాయి తైత్రి ఆరంజకంలో కూడా సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం అంటూ వస్తూ ఉంటాయి ఓకే ఇక్కడ అదే తదంతస్కరణోపాధిస్థస్ ఉపలబ్ధు ప్రజ్ఞానూప్రమణ ఉపలబ్ధ్యర్ అంతఃస్కరణవృత్తయ బాహ్యాంతవర్తియ విషయామా ఉచ్య అట్టి ఇవి చెప్పబడుతున్నవి ఏవి చెప్పబోతున్నారండి అంటే చూడండి ఇక్కడ ప్రజ్ఞ అనే మాటని మానేసి ప్రజ్ఞాన అనే మాటను మొదలుపెట్టారు చక్క ప్రజ్ఞానము అంటే శుద్ధ చైతన్యము అని అర్థం ప్రజ్ఞ అంటే బుద్ధి అని చెప్పాం కదా శుద్ధ చైతన్య రూపమైన బ్రహ్మ అంటే నిర్గుణ పద బ్రహ్మ అది ఉపలబ్ధ అంటే సర్వము దాని అందే తెలియబడుతూ ఉంటాయి సర్వమును ప్రకాశింపజేసేది అదే సర్వమును తెలివి అదే ప్రకాశము చేతను ప్రకాశింపజేసేది అదే ఉపలబ్ధు దాని యొక్క జ్ఞానము కొరకు మాత్రమే ఇంద్రియ వ్యాపారములన్నీ ఉన్నాయి కేవలము ఇంద్రియ వ్యాపారములే కాదు అంతఃకరణములోని వివిధ వ్యాపారములు కూడా ఆ శుద్ధ చైతన్యం యొక్క జ్ఞానము కొరకు మాత్రమే ఉన్నాయి ఆ శుద్ధ చైతన్య బ్రహ్మయే ఈ అంతఃకరణమనే ఉపాధి ఎందు ప్రకటమగుచూ ఉన్నది తదు అంతఃస్కరణ ఉపాధి స్థస్య తత్ అంటే ఆ హృదయము అంతఃకరణమనే ఉపాధి నిలిచి ఉన్నది ఆ శుద్ధ పరబ్రహ్మయే ఆ శుద్ధ పరబ్రహ్మ యొక్క విజ్ఞానము జ్ఞానము కొరకు మాత్రమే ఈ కన్ను నేను ఇలా చెప్తూ ఉంటాను మీకు ఓపిగ్గా వినాల్సి ఉంటుంది మీరు పాటే పాటే పాడుతున్నారని అనుకోవద్దు సుమండీ చెప్పిన పద్ధతి ఒకటి ఉంటుంది టీచింగ్ స్టైల్ ఒకటి ఉంటుంది అలా పరుగులు పరుగులకు తీసేస్తే ఏమీ మిగలదు ఆఖరికి తర్వాత మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి చదివితే మీకు అదేమీ అర్థం కాదు మీరు ఏమనుకుంటున్నారో ఏం భోజనం చేయడం కాదు చాలా శ్రద్ధ గుర్తిపడితే కాదు అది తేలదు మీకు ఏమనిపిస్తుంది అది తెలుస్తూనే ఉందనిపిస్తుంది ఇంటికి రెండు వేల పైన తర్వాత చూడంతో నీకు తెలిస్తే చెవి ఇచ్చేస్తాను పెద్ద తపస్సు చేస్తే కదా ఇదో కోవిక్కి రాదు సరి మంచిది కాబట్టి ఆ పరబ్రహ్మ అది ఎటువంటి దాని స్వరూపమేమి ప్రజ్ఞానమే దాని స్వరూపం ప్రజ్ఞాన రూపస్య మీరు కాశ్వస్గా లేకపోతే కొంపలు అక్కడ ప్రజ్ఞ లేదు ప్రజ్ఞానము లేదు ఆ పరబ్రహ్మకు ఇవన్నీ ఈ కన్ను చెవి ముక్కు మొదలైన వ్యాపారములు అంతఃకరణంలో ఉండే వేరు వేరు భేదములు దాని కొరకే పని చేస్తూ ఉన్నాయి ఎందుకంటే సంఘాతస్థే పరాథత్వం సంఘాతంలో ఎక్కడ ఏది పనికొచ్చినా అది ఆ పరమాత్మ కొరకే పనికొస్తుంది ఈ ఇంట్లో ఏ సామాను ఎక్కడ ఉన్నది ఏ పని చేసినా అది ఎవరి కోసం చేస్తూ ఉంది కుర్చీ కానీ సోఫా కానీ ఏదైనా సరే అక్కడికి కూడా నా కోసమే ఉంది నేను ఎత్తి బయట పారిపోయడం కోసం అలాగా ఈ అంతఃస్కరణ వృత్తులు ఉన్నాయే అంతఃకరణము అంటే హృదయము మనస్సు దాని వృత్తి అంటే వ్యాపారములు అవి అనేకముగా ఉంటాయి ఎప్పుడు కూడా ఒక వృత్తి ఉందంటే దానికి ఒక విషయం ఉంటుంది కన్ను అనే వ్యాపారమునకు విషయం ఏమిటి రూపం చెవి అనే వ్యాపారమునకు విషయము శబ్దము అలాగా ఈ అంతఃకరణ వృత్తులు చెప్పబోతున్నారు వాటికి విషయములు ఉంటాయి ఆ విషయములలో కొన్ని బయటం ఉంటాయి కొన్ని లోపలవే ఉంటాయి లోపలుండే వృత్తు బయట ఉండే వృత్తులంటే శబ్దము రూపము ఇచ్చే అది లోపలుండే విషయంలో లోపలుండే విషయంలో అంటే సుఖము దుఃఖము ఇచ్చే అదనం అసూయము ఇలాంటివన్నీ లోపలు ఉంటాయి కాబట్టి ప్రతి వృత్తికి ఓ విషయం ఉంటుంది ఆ విషయం లోపల ఉండేది కావచ్చు బయట ఉండేది కావచ్చు కానీ ఎప్పుడైతే మీరు హృదయము మనస్సు అంతఃస్కరణము అన్నారో అది కేవలము లోపల ఉండేది మాత్రమే అనుకోద్దు వాటికి బయట కూడా విషయములు ఉంటాయి అటువంటి అంతఃకరణ వృత్తులు ఏవైతే ఉన్నాయో అవి ఆయ్యవి ఇప్పుడు చెప్పబోతున్నారు చెప్తున్నారు ఇప్పుడు మంత్రం మంత్రంలో ఏముంది ఇంత పొడుగుంది లిస్ట్ అది ఆ లిస్ట్లో పదాలకి అర్థాలు గుర్తుపెట్టుకోవాలి సంజ్ఞానం ఆ జ్ఞానం అంటూ అలా ఉంటుంది ఇక ఉపశబ్దాలు మారుతూ ఉంటాయి జ్ఞానశబ్దం అదే ఉంటుంది సంజ్ఞానం సంజ్ఞప్తి చేతన భావ అది అదే దీనికి నేను దీన్ని కష్టపడి సెటిల్ చేశాను పదమూడో అధ్యాయంలో ఏదో కింద ఏదో పడి సెటిల్ చేశాను ఎందుకంటే పదమూడో అధ్యాయంలో క్షేత్రాన్ని చెప్తూ మహాభూతాన్ని అహంకార బుద్ధికి అవ్యక్తమైన వచట్రా ఎట్సెట్రా ఇచ్చా ఇచ్చా ధృతి అంటే చెప్తూ సంఘాతేతనా ధృతి ఏతత్ క్షేత్రమితి ప్రోక్తం అని చెప్పారు ఇప్పుడు చేతన శ్రీలింగ శబ్దం అనేప్పటికీ మనం క్షేత్రజ్ఞలో వెళ్ళిపోతాం అది క్షేత్రజ్ఞలోకి వెళ్ళకూడదు దాన్ని క్షేత్రంలో వేశారు అయితే క్షేత్రం అంటే లోపల ఈ పైనుండే మాంసం మధ్య కాదు హృదయం మనహా దాంట్లో వేశారు ఆ చేతన అంటే అది క్షేత్రజ్ఞాకి తల దగ్గర అన్ని క్షేత్రజ్ఞాకి దగ్గరగానే ఉంటాయి హృదయం మనహా క్షేత్రజ్ఞ దూరంగా ఉండవు అదే బుద్ధి అదే పరమాత్మ ఇలాంటి బుద్ధి అలాంటి ఆత్మ చాలా దగ్గరగా ఉంటాయి చాలా సూక్ష్మంగా ఉంటాయి ముక్కు కొంచెం దూరంగా ఉంటాయి బుద్ధి దగ్గరికి వచ్చేప్పటికీ పరమాత్మకి బుద్ధికి భేదము ఆ పసిగట్టడం కష్టం దగ్గరగా ఉంటాయి అంటే సూక్ష్మత్వాన్ని బట్టి సో చేతన అంటే ఏమిటి ఇప్పుడు ఎప్పుడైనా మీరు టస్టడ్ మైన పుబ్బొమ్మలు చూసారా మేడం టస్సడ్ మైనపు బొమ్మలు చూసారా ఆ బొమ్మలు ఇప్పుడు రోడ్డు మీద వెళ్తే వ్యాపారస్తులు బస్సల వ్యాపారస్తులు మనిషి బొమ్మలు పెడతారు అక్కడ అవి మనిషి బొమ్మలలాగా మనకు అది బొమ్మను తెలుస్తుంది దాని ముఖం చూడ చొక్కావి వేసి పెడతాడు చూడగానే అది బొమ్మ అనుకుంటారా మనిషి అనుకుంటారా బొమ్మ అనుకుంటారు అవునా టస్సడ్ షాప్లోకి వెళ్ళి బొమ్మ చూస్తే బొమ్మ అనుకుంటారా మనిషి అనుకుంటారా మనిషి అనుకుంటారా బొమ్మను ఎవరు ఇనాగరేట్ చేస్తారో తెలుసిన అది ఎవరి బొమ్మో వాళ్ళే వెళ్ళి ఇనాగరేట్ చేస్తారు ఈ మధ్యన సింగపూర్లో కాజల్ అనే ఒక అమ్మాయింది బొంబేలో ఉంటుంది ఆవిడేదో ఒక సినిమాల్లో వాడు యాక్చర్స్ ఉంటుంది ఆవిడ వెళ్ళి ఇనాగరేట్ చేసింది ఆవిడ బొమ్మే అలా ఎవడ బొమ్మని వాళ్ళే ఇనాగరేట్ చేస్తారు ఇనాగరేట్ చేసిన తర్వాత ఆ బొమ్మ పక్కన నిలబడతారు నిలబడితే దీంట్లో బొమ్మ ఏది అసలైన మనిషి ఎవరు తెలియడం కష్టం అయితే తేడా ఉందా లేదా ఉంది దేన్ని బట్టి తేడా ఉంది అది చేతన అనబడును నేను తెలుగులో మీరు ఎలా చెప్తారో చెప్పండి నేను రాశాను కష్టపడి ఏదో రాశాను ఇప్పుడు దీంట్లో భాష్యంలో చేతన ఆయన అశ్మలోష్టాదౌ అవిద్యమానం చేతనమితి వ్యపదేశయోగ్యార్థమపేక్షితం యజ్ఞానం అంటే తెలుస్తూ ఉంటుంది తెలుస్తూ ఉంటుంది అంటే ఏం తెలుస్తూ ఉంటుంది సర్వవ్యాపకమైన బ్రహ్మ తెలియడం ఆ తెలియడం కాదు పరిచ్ఛిన్నంగా తెలుస్తూ ఇది ఇది అని తెలుస్తూ ఇది అని తెలుస్తూ ఉంటుంది కదా అంతకుమించి తెలియదు బ్రహ్మ సర్వజ్ఞము ఇది ఆ క్షేత్రములకు పరిమితమై తెలుస్తూ ఉంటుంది అటువంటి తెలివిని చేతనా అన్నారు అది కూడా అంతఃకరణం యొక్క ఒక వృత్తియే అంతఃకరణం ఎక్కడుంటుంది అంతఃకరణ ఉంటే మనస్సు అనుకోండి ఎక్కడుంటుంది అంటే సైంటిస్టులు ఇక్కడ ఉంటుందన్నారు వేదాంతులు ఇక్కడ ఉంటుందన్నారు కానీ శంకర్లు చోట భాష్యంలో చెప్పారు ఇక్కడ ఉంటుందని మాట వరసగా అంటున్నాం మేము అది దేహమంతా కాలి కొన నుంచి ఇక్కడదాకా ఉంటుంది అక్కడ అంతఃకరణ ఇప్పుడు మీకు కాలి కొనల నుంచి ఇక్కడ దాకా స్పర్శ ఉంటుందని తెలుస్తూనే ఉంటుంది స్పర్శ వెనక అంతఃకరణం ఉండద్దు లేకపోతే స్పర్శ వల్ల స్పర్శ జ్ఞానం కలగదు అంతఃకరణం ఉన్నతే స్పర్శ ద్వారా స్పర్శ జ్ఞానం కలుగుతుంది కాబట్టి స్పర్శ ఉన్నట్టుగానే అంతఃకరణం కూడా ఉంటుంది ఒకప్పుడు స్పర్శ లేకున్నా అంతస్కరణ ఉండొచ్చు ఏమో ఉంటుందో ఉండదు మొత్తానికి స్పర్శతో పాటుగా అంతఃస్కరణ ఉంటుంది స్పర్శకి స్పర్శని పేరు స్పర్శతో పాటుగా ఉండే అంతఃకరణము అంటే తెలియట కు చేతనానికి ఓకే అంటే తెలుస్తూ ఉంటుంది నేను ఉన్నాను అని తెలుస్తూ ఉంటుంది పరిచ్ఛిన్నంగా తెలుస్తూ ఉంటుంది నేనున్నాను పరమాత్మ జ్ఞానం ఏదైతే ఉన్నదో అది అహం సర్వాత్మాన్ని తెలుసు సర్వము నేనే అన్నట్టుగా తెలిసేది అది అది క్షేత్రజ్ఞం అవుతుంది ఇది క్షేత్రం అవుతుంది అది అయినా గీతా పుస్తకంలో ఇక్కడుందా గీతా పుస్తకం లేదు పట్టుకుపోతారు అక్కడ ఆఖరి పుస్తకం నేను పెడతాను అది కూడా పట్టుకుపోతూ ఇక్కడ ఎవరి దగ్గర గీతా పుస్తకం లేదే హిందీ పుస్తకం ఉందనుకో చేతన చేతన్ అని రాసి పెడతా నేను ఏదో రాసి ఉంటాను అక్కడ చూద్దాం అలా అట్టబెట్టండి దానికి సంజ్ఞానము అని పేరు ఆ చేతనకు సంజ్ఞానము అని పేరు ఓకే చేతన భావ ఓకే చేతన భావ అంటే చేతనం చేతనస్య భావ గీతలో మటుకు చేతన శ్రీలింగ శబ్దం అర్థం ఒకటే జ్ఞానం ఆ జ్ఞప్తి ఈశ్వర భావ అంటే ఐన్ కమాండ్ అనే ఈశ్వర భావము అంటే మీకు మీరు నిలబడ్డప్పుడు నేను నాంత నేను ఫీలింగ్ ఉంటుందా ఉండదా అది ఆ జ్ఞానం ఈశ్వర ఈశ్వర భావం అంటే దేవుడేది కాదండి ఇక్కడ ఏంటేశారు అది విశారు ఇప్పుడు ఈశ్వర భావం అంటే మీ బాడీ మీ కంట్రోల్లో ఉండాలి మీ బాడీ మీ కంట్రోల్లో ఉండాలంటే ఇప్పుడు ఇలాగే నిలబడ్డాడు మీరు కొంచెం ఉపయోగపడండి ఇలా నిలబడతాడనుకోండి వారి బాడీ వారి కంట్రోల్లో ఉందా లేదా వాడికి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడా అని డౌట్ వస్తుంది ఇలా నిలబడ్డాడు అనుకోండి ఇప్పుడు ఎలా ఉన్నాడు వాడు భావంలో ఉన్నాడు అంటే నన్ను నా బాడీ నేను కంట్రోల్లో పెట్టుకుంటున్నాను నా బాడీ నాకు తెలుస్తూ చుట్టుపక్కల తెలుస్తుంది చుట్టుపక్కల తెలుస్తూంటే ఇతర ఇంద్రియముల ద్వారా బాడీ తెలుస్తూ ఉంది మొత్తం అంత ఆ బాడీ నేను నాకు మైండ్లో ఉంది అది అది ఈశ్వర భావం దానికి అజ్ఞానము పేరు ఇవి వీటిని వ్యాఖ్యానం చేయడం ఎంత జటిలమో చూడండి దీనికి ఆనందకి రామా ఏంటారు అసంగశాపి అంతఃకరణ ప్రతిబింబ ద్వారా సంబంధించి పాపం వాళ్ళలా ధైర్య దాల్చి రాశి పెట్టారు దాంతో ఇబ్బంది ఉందని తెలిసి ఇబ్బంది లేకపోతే ఇంకా టీకాకారుడు ఎందుకు అంతకుంటే సుఖారి చెప్తా నేను చెప్పింది రాశి దూసే నా దాంట్లో చూసే దాంట్లో చూసే నా బుద్ధిలో వచ్చుంటుంది చేతనభావా చేతన ఇచ్చే జంతు సా వృత్తి సర్వశరీరవ్యాపి సంజ్ఞానమిర్థ బ నేను కాసి చెప్పినే చెప్పాడు కరెక్ట్గా సర్వ శరీరమంతనం వ్యాపించాడు అంతటి మాత్రమే పరిమితమై ఉంటుంది తెలియాస క్షేత్రజ్ఞ చైతన్యం సర్వమునం వ్యాపించి మంచిది ఇంకా ఈశ్వర భావ యోగానుష్ఠాన జనత విశేష జ్ఞానం ఈశ్వరభావ అంటే కమాండ్లో ఉన్నాను నేను అంటే ఎప్పుడూ కూడా అలా కుర్చీల్లో పప్పు ముద్దలా కూర్చోకూడదు యాక్టివ్గా ఎటువంటి అయితే తమ పనులు తాము చేసుకుంటూ ఉంటే అజ్ఞానం ఉంటుంది దానికి ఆ జ్ఞానము ఉంటుంది ఎక్కడా వాడదు దీన్ని గురిగా వాడిందని అర్థం తెలుసుకునే ప్రయత్నం విజ్ఞానం కళాది పరిజ్ఞానం కళాది పరిజ్ఞానం కాలం జనరల్గా తెలుస్తూ ఉంటుంది విజ్ఞానం అనొచ్చు కళ తెలుస్తుంది మనకి కళలంటే మనకి సాధువులకి కళలంటే ఇంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు నన్ను డ్యాన్స్ ప్రోగ్రామ్కి రమ్మంటే నేను రానని చెప్పాను ఏముంది కాదండి బాగా చేస్తుంది డ్యాన్స్ డ్యాన్స్ బాగానే చేస్తారు మనకి ఎందుకుది సో కళల మీద ఇంట్రెస్ట్ ఉండదు సంగీతం మీద మాత్రం మనకేమి ఇంట్రెస్ట్ తబలాలు అవి పెట్టుకుని మనకి కళల మీద ఇంట్రెస్ట్ వాడు పెయింటింగ్ వేస్తాడు వాడు ఫోటోగ్రఫీ అంటాడు ఇవన్నీ వాళ్ళకు ఉంటాయి జ్ఞానాలు మనకి దాని ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఉంటాయి లోకంలో ఉంటాయి దానికి విజ్ఞానము అది శబ్దం చేత ఇప్పుడు నేనేవో చెప్తూ ఉంటాను మీకు ఇందాక ట్రస్టర్ గురించి చెప్పాను అది విజ్ఞానమే అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి ప్రజ్ఞానం ప్రజ్ఞప్ ప్రజ్ఞత ఈ ప్రజ్ఞానాన్ని మీరు ఉపలబ్ధు ప్రజ్ఞాన రూపస్యా అన్నారు ఆ ప్రజ్ఞానానికి తేడా అక్కడ ప్రజ్ఞానము అంటే శుద్ధ చైతన్యం ఇక్కడ ప్రజ్ఞానము అంటే వృద్ధ చైతన్యం కాదు ప్రజ్ఞానం ప్రజ్ఞప్తి ప్రజ్ఞత అంటే నాకు తెలిసి చాలా సూక్ష్మమైన విషయములను ఆలోచించేటువంటి సాధ్యం ఈయనం చేశాడు ఆనందగిరికాలిక ప్రతిభా తాత్కాలిక ప్రతిభా చర్చ అంటే తత్కాలము నన్ను పజుల్ని చేస్తాడు దాన్ని ప్రజ్ఞప్జ్ఞా ప్రజ్ఞప్తి ప్రజ్ఞత అంటారు నవనవోన్మేషశాలిని బుద్ధి అని కవి వ్యాఖ్యానం చేశాడు దీనికి ప్రజ్ఞ అనే పదానికి అదే అర్థం ఓకే మేధాగ్రంథధారణ సామర్థ్యం పూర్వం పుస్తకాలు ప్రింటింగ్ ఉండేది కాదు ఇప్పుడు నువ్వు కాపీలు వేయాలనుకో ఒక మెషిన్ గంటలో వెయ్యి కాపీలు చేసి పూర్వం వెయ్యి కాపీలు కావాలంటే వెయ్యి మంది లేఖకులు కూర్చొని కా కాటాకులవి పెట్టుకుని వెయ్యి గంటములతో పుస్తకాలు రాయాల్సి ఉంది అంతకంటే కూర్చొని రాయడం కంటే చేతులు పడిపోయట్లేక కంఠస్థం చేసేస్తే బేలు అని కొంతమంది కంఠస్థం చేసేవారు కంఠస్థం చేయాలంటే దానికి నాకు అర్థమైంది నేను చెప్తున్నాను శ్లోకరూపంగా ఉంటే కంఠస్థం చేయడం తేలిక సుమతీ శతకం కంఠస్థం చేయమంటే చేయొచ్చు మహాత్మా గాంధీ పాఠపు కంఠస్థం చేయమంటే కష్టం అవుతుంది కదా అవునా సుమతీ అయితే కఠస్థం చేసేయచ్చు అంచేసారి వీళ్ళన్ని శ్లోకాలు మ్యాథమెటిక్స్ పుస్తకాలు కూడా శ్లోకాల రూపంలో ఉంటాయి వ్యాకరణానికి కూడా శ్లోకాలు రాసిపెట్టారు కంఠస్థం చేయడం కోసం సురేశ్వరాచార్యుడు చక్కటి వేదాంత విషయాన్ని మామూలు గజెలో చెప్పచ్చు కదా ఆయన గద్యలో చెప్పాడు గద్జ రాయగలడు ఆయన ఐశ్వర్య సిద్ధిలో గజ్జాపద్యం కలిపే రాశాడుగా కానీ గద్దెలో చెప్పకుండా వార్తికం పేరుతోటి శ్లోకంలో పెడతాడు ఆ శ్లోకం దాన్ని కుదర్చడం కోసం పాఠపడి మనకు అర్థం చేసుకోవడం కష్టం ఇట్లా చేసి కంఠస్థం చేయడానికి తేలిక మరి ఈ వేదమంత్రాలు ఇలాగ గొలుసు ఉంటాయి కదా వాటిని ఎలాగా కంఠస్థం చేయటం శ్లోకరూపంగా కదా మరి అంటే వాటికి స్వరాలు పెట్టారు స్వరాలు పెట్టేస్తే ఈ స్వరాలను తేడా లేకుండా చెప్పండి అని మనస్సుకి కొంచెం ఫోకస్ పెట్టేసి అప్పుడు కంఠస్థం మొదలుపెట్టారు ఈ శక్తి కంఠస్థ కంఠస్థం చేసే శక్తి ఒకటి మన సమాజంలో బాగా బలంగా ఉంది ఇది పూర్వకాలం దానికి మేధ అంతే ఆ మేధకు ఓ సూక్తం కూడా ఓ మంత్రం ఓ సూక్తం ఓ దేవత దృష్టి ఇంద్రియ ద్వారా సర్వ విషయోపలబ్ధి అవి దృష్టి అంటే ఇంద్రియ ఇంద్రియములతో కంటితో రూ చూపు శివులతో ఇంటికి అన్నీ తెలుస్తూ ఉండడము దాన్ని దృష్టి చేయండి అంటే మొత్తానికి ఓవరాల్ నాలెడ్జ్ ఉండడము ధృతి ధారణం అవసన్నానా శరీరేంద్రియాణం యంభనం భవతి అది దీన్ని కూడా మీకు చూపిస్తూ చూడండి ఇలా నిలబడ్డాను ఇలా ఇలా పడిపోవడానికి సిద్ధంగా లేకుండా పడిపోయాను అప్పుడు ప్రాణం ఉంది అన్నీ ఉన్నాయి చేప తెలివిస్తుంది ప్రాణం ఉంది కానీ శరీరాన్ని ఒక లైన్లో నిలబెట్టేటువంటి శక్తి లేదు కదా ఇలా నిలబడ్డాను అనుకోండి ఇప్పుడు తెలియడం ప్రసక్తి కాదు ఇది ఇందాక అది ఆజ్ఞానం ఇది అది చేతన ఇదేమిటి ఆ లోపల ఉండే ప్రాణశక్తి అంటే ఆ ప్రాణశక్తి అది ధృతి రూపము ధృతి అంటే ధైర్యము పట్టు అని అర్థం ధృతి తెలు ఇది గీతలో కూడా వస్తుంది గీతలో కూడా నేను ఇవన్నీ రాసిపెట్టాను చాలా జాగ్రత్తగా రాశాను అక్కడ కూడా ఎందుకంటే తెలుగు పదాలు దొరకం అసలు విషయమే కొంచెం జటిలంగా ఉంటుంది అంటే క్లియర్గా ఉండదు ఇటు అటుగా ఉంటుంది క్లియర్గా ఉండదు క్లారిటీ లేని చోట క్లారిటీని పట్టుకు ఒక సమస్య రెండో సమస్య సరైన తెలుగు పదం దొరకదు సో దేని చేతనైతే ఇప్పుడు ఇలా మీరు రిటైర్డ్గా నిలబడలేదనుకోండి ఏమవుతారు మీరు పడిపోతారు అలా పడిపోకుండగా అవయవములు శిథిలం అయిపోకుండా కడక్ నిలబెట్టేటువంటి ఆ బుద్ధిశక్తి అది కూడా విజ్ఞాన శక్తియే అది ధృతి అని అంటారు ఓకే అందాము అవసన్నానా శిథిల మగుచున్న అనగా కుప్పగూలుచున్న శరీరేంద్రియాణ శరీరమునకు ఇంద్రియములకు ధారణం నిలబెట్టుట ధృతి అనబడును ఎయా ఏ ధృతికే ఉత్తంభనం ఖడక్గా నిలబెట్టు రుగుణు అది ధృతి అంటే అర్థం ధృత్యా శరీరముద్వహంతి వదంతీ కానీ ధృతికి ధృతికి అంత పొడుగు అర్థం రాశారేమిటి శంకర్లు ఏ సింకుల్గా లేకుండా అంత పొడుగు రాశారేమిటి పైన ప్రజ్ఞానం ప్రజ్ఞప్తి ప్రజ్ఞత అని రాసేశారుగా అంత పొడుగు రాయలేదుగా మరి ధృతిహీకి ఎంత పొడుగు రాశారు ఏమిటి అంటే ఆ జాగ్రత్త స్పష్టంగా లేదని దాన్ని బట్టే తెలుస్తోంది రాసి తాను రాసిన దాన్ని సమర్థించుకుంటున్నారు ఏమిటి మళ్ళను ఎవరు సమర్థించుకుంటున్నారు నేను చెప్పిన అర్థం బాగానే ఉన్నట్టుంది ఎందుకంటే లోకంలో ఈ పదాన్ని అలాగే ప్రయోగిస్తున్నారు అని కూడా అంటున్నారు ఆ ప్రయత్నాన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఆ పదము అంత స్పష్టంగా లేదు అని తెలుస్తూనే ఉందిగా హీ బికాజ్ ధృత్యా శరీరముద్వహంతి ఇది పద్ధతి మీరు లోకంలో చూసుకోండి శరీరమును నిలబెట్టుతున్నాడు అనే అర్థంలో ధృతిని వాడుతున్నారు ధృతితో శరీరమును నిలబెట్టుతున్నారు అని శబ్దప్రయోగం ఉన్నది వాక్ లోకంలో దీనిని బట్టి ధృతి అంటే శరీరమును కడక్గా నిలబెట్టేటువంటి ఆ మనశ్శక్తికి ధృతి అని పేరు దీన్ని ధృతి సాత్విక రాజస తామస మూడు పెట్టారు ఆయన గీతల అక్కడ ధృతి శబ్దాన్ని నేను జాగ్రత్తగా రాసి ఉంటాను మీరు చూస్తే తెలుస్తుంది మతి మననం మననం అంటే ఏటో అలా ఆలోచనలు వస్తూ ఉంటాయి దానికేమీ కంట్రోల్ ఏ ఆలోచన వస్తుందో చెప్పగలరా మీరు ఆలోచన చెప్పలేరు అలాంటి ఆలోచనలు అనేటి మననము ఆలోచించుట మననము మనీష్ర స్వాతంత్ర్యం అది ఆలోచనపై మీ ఇచ్చ ఉన్నట్లయితే మీ స్వేచ్ఛ ఉన్నట్లయితే దానికి మనీష అంటే ఇప్పుడు మీరు వెళ్ళిపోతారు నేను ఎలా కూర్చొని ఏవో ఆలోచించుకుంటూ ఉంటా అది మనహ మననం మీరు నలుగురు కూర్చుని ఉంటే పుస్తకం ఎదుర్కొన్న పెట్టుకుని పాఠం చెప్తూ ఉంటా ఇది మనీష అంతా మనస్సులో భాగమే మనసహ ఈష మనీషా దీనికి పాలైన సూత్రం ఏమిటి శకంధ్వాదిషు పరూపం వాచ్యం అని వార్తం శకంధు శక అంధు సవర్ణ దీర్ఘసంధు వచ్చి దీర్ఘం రావాలి కానీ రాదు శకంధు కర్కంధు పతంజలి మనీషా అని మనస్ ఈషా టీ లోపించింది పేర్ లోపహ అంటే అస్త్ర అనే దాన్ని టీ అంటారు అది లోపించింది మనీష్యూతి అది జ్యూతి అంటే ఏడుపు ఇవాడు ఎప్పుడు ఏడుపు కొట్టు అంటే వాడు ఏడు ఇప్పుడు ఏడవట్లేదుగా మామూలుగానే ఉన్నాడుగా ఇప్పుడు ఏడవట్లేదులేండి అంటే భోరు భోరు అని కానీ లక్షణం ఏడుపు కొట్టు తర్వాత తను దానికి పేరు కాబట్టి ఆ పేరు పెట్టుకోదట్టు పేరు కాదు చేతసహా గుజాది దుఃఖత్వభావత్వ అంటే వృద్ధి అంటే రోగం ఏదో రోగం ఉంటుంది వృద్ధి నుంచి వస్తుంది రోగ శబ్దం వృద్ధు గుణం జాకిగా వస్తుంది కాబట్టి రోగం అవుతుంది అంటే వాడి ఒంట్లో బాగోలేదు జ్వరం వచ్చి ఉంటాడు జ్వరం వచ్చిన వాడిని ఎటు అలా నవ్వుతూ ఉండవు ఉల్లాసంగా ఉండని చెప్పారు కొన్ని ఉండగలుగుతాడా ఉండలే దుఃఖంతో ఉంటాడు ఆ రకంగా ఉండడాన్ని జ్యూతి అంటారు ఆ జ్యూతి శరీరం అంతా ఎక్కడి నుంచి వచ్చిందో శరీరంలోకి మనస్సు నుంచి వచ్చింది స్మృతి స్మరణం అది స్మరించుట గుర్తు చేసుకుంట సంకల్ సంకల్ప శుక్వకృష్ణాది భావైన సంకల్పనం రూపాదీనా సంకల్పించుట అంటే పని కట్టుకుని ఆ రకంగా భావన చేయుట ఈ గోడకి రంగేది వేయమంటారు తెల్లది వేయండి ఆ గొడుగు ఏ రంగు ఉండాలి నల్లగా ఉండాలి అని ఆ విధముగా తెలుపు ఇలాంటి విషయాలని భావన చేసి మనస్సుతో ఆలోచిస్తారు దానికి సంకల్పము అనిపారు క్రతు అధ్యవసాయ అంటే నిశ్చయము అని అర్థం ఆరు పదమూళ్ళంతా డెబ్భై ఎనిమిది అది అధ్యవసాయ అది నిశ్చయ జ్ఞానం అసునాది జీవన క్రియామిత్త వృత్తి చూడండి ఒక మూమెంట్ ఉంది లోపల ఆ మూమెంట్ ఉన్న బట్టి దేహం బతికి ఉంటుంది లేకపోతే దేహం చచ్చిపోతుంది ఆ మూమెంట్ ఏమిటో తెలుసిన ప్రాణన అంటే గాలిని విడిచిపెట్టుట అపాన గాలిని విడిచిపెట్టి గాలిని లోపలకు తీసుకున్నట ఈ రకమైనటువంటి మూమెంట్కి ఆ మూమెంట్ కూడా అంతఃకరణం నుంచే పుట్టుకొస్తుంది ఓకే అది మీకు తెలియకుండా ఇన్వాలంటరీగా అంతఃకరణ నుంచి పుడుతూ ఉంటుంది ప్రాణాయామం చేసినప్పుడు దా అదే మూమెంట్ అంతఃస్కరణ నుంచి వాలంటరీగా పుడుతుంది డెలిబరేట్గా పుడుతుంది కాబట్టి ఆ మూమెంట్కి అసుహు పేరు వృత్తి అంటే మూమెంట్ మ అసన్నిహిత విషయాకాంక్ష ప్రశ్న అంటే ఆశ తన దగ్గర లేని విషయము తనకి కావాలి తన దగ్గర ఉన్న పదార్థము తనకి లేని పదార్థం కావాలి రూచి ఎదుర్కొన్నా ఉన్న రూపం పనికిరాదు ఇంకేదో రూపం కావాలి అలా కామ కోరిక వశహ స్త్రీ వ్యతికరాజ్యభిలాష వశ అంటే పురుషుడైతే అమ్మాయి పక్కన ఉంటే బాగుంటుంది అనుకుంటాడు దానికి వశ అని పేరు అదే అమ్మాయి అనుకోండి పురుషుడు పక్కన ఉంటే బాగుంటుంది అని ఆవిడ దానికి ఆవిడికి వశహ యతికరా సంపర్క ఇప్పుడు మీరు చూడండి మీరు గమనించండి వీళ్ళు భార్యాభర్త భార్యాభర్త కాబట్టి ప్రేమికుడు ప్రే ప్రేమికురాలు వీళ్ళిద్దరూ బస్సులో ప్రయాణం చేస్తున్నారనుకోండి టూ సీటర్లో కూర్చొని ప్రయాణం చేస్తూ ఉంటారు వాళ్ళు ఎలా కూర్చుంటారు లేదా మీరు బస్సు టికెట్ కొనుక్కొని ఎక్కుతారు ఆ టూ సీటర్లో ఒకరికి కూర్చుంటాడు ఇంకో సీట్ కాలేదు అయ్యా నేను కూర్చుంటా మీరు కూర్చుంటారు అప్పుడు మీరిద్దరూ ఎలా కూర్చుంటారు వాళ్ళిద్దరూ ఎలా కూర్చుంటారు తేడా లేదు ఉందా లేదా తగులతోనే ఉంటారు తగులతో ఉన్నప్పటికీ అది మినిమం ఉంటుంది దాని మీద ఎటువంటి భావన అనేవి ఉండదు కానీ వాళ్ళిద్దరు కూర్చుంటే ఎంత ఎక్కువ తగు వెళ్ళడానికి వీలుంటారంటే ఎక్కువ తగులుంటారు దాంట్లో కొంత భావన కూడా ఉంటుంది దానికి వశ అని పేరు సో స్త్రీ వ్యతికరాది అభిలాష మనం పక్క పక్కన కూర్చున్నాం మీరు ఇది ఒక్కోసారి ఎలా ఒకసారి నేను న్యూయార్క్లో విమానం ఎక్కాను నేనేదో సీట్ పెట్టుకుని వివాహ ఎక్కితే ఒక అమ్మాయి అబ్బాయి నా దగ్గరికి వచ్చే తెల్లవాళ్ళు వచ్చి సార్ వీ రిక్వెస్ట్ ఫర్ యూ అన్నారు నేనున్నాను రిక్వెస్ట్ అని మై సీట్ ఈస్ దాట్ ఓకే కమన్ టీ బట్ మై థియారిస్ సీట్ ఈస్ దాట్ ఓ సో యూ మీన్ ఐ షుడ్ గో దాట్ ఎస్ ఓకే బట్ దెన్ ఐ హ్యావ్ గివెన్ మై వెజిటేరియన్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అండ్ ఆల్ దట్ ఆల్ దట్ వీ విల్ వర్క్అవుట్ ಹೋಗ್ಕ ನೇ ಚಪ್ಪನೆ ಯುವರ್ ಬಿಟ್ನಾರೆ ಒಂದು ಯೋರಕಿಗೆ ಹೋಗ್ ಡಾಟ್ಸ್ ಡಾಟ್ ದ್ಯಾಂಸೆಲ್ ಹ್ಯಾಸ್ ಟು ವರ್ಕ್ ಔ ಅಂದ್ರೆ ಐನೆಲ್ಲ ಆಣೆ ಬಿಟ್ ಬಿಟ್ ಅವರ ನೇನ ಐದು ಚೇಂಜ್ ದ ಸೀಟಿಂಗ್ ಅಪ್ಪ ಅಪ್ಪಟ್ಟಿ ಅಪ್ಪಟ್ಟಿ ವಾಲೆ ಪೀಸಿ ಇಕಡೆ ಇಟ್ ಸಕಡೆ ಬೆಟ್ಟಿ ನಾನು ಎಲ್ಲಕ ಗುರ್ಚುತೆ ಸೀಟ್ ನಂಬರ್ ಮಾರ್ಚಿ ಅದು ಸೇದಿ ಅನ್ನ ನಾನು ಅವ್ರ ಲೇಬಲ್ ಹಾಕಿ పెట్టుತೀನಿ ಆ ಲೇಬಲ್ ಪೀಕ ಇಕಡೆ ಬೆಟ್ಟಿ ಅದಂದೆ ಯಸಿ ವಾಲೆ ಇದ್ರ ಪಕ್ಕಪಕ್ಕನೆ ಕೂತ್ಕೊಂಡ್ರು ಏ ಫ್ರೇಂಟ್ ಪಕ್ಕದ ಪ್ರಯಾಣ ಫ್ರೇಂಟ್ ಹೊತ್ತು ನಾನು ಇಲ್ಲಿ આવ್ತೀನಿ నేను ఏదో మాట వరుస బాత్రూమ్కి వెళ్ళేప్పుడు చూశాను వీళ్ళిద్దరూ గుసలు గుస రాత్రి కూడా ప్రయాణం ఆ ఫ్లైట్ అందితే ఆ గుస అప్పుడు అడుగున్నా ఓహో ఇది దీని లక్షణం ఇలా ఉంటుంది దానికి ఆ లక్షణం ఎక్కడి నుంచి వస్తుంది మనస్సులో నుంచి వస్తుంది అంతఃకరణ వృత్తయరణ ఇక్కడ శంకర్లు ఏమంటున్నారంటే అంతఃకరణ వృత్తులు దృష్టి చెప్పారు ఇవి అయిపోయాయని అనుకోద్దు మీరు ఇంకా ఉంటాయి ఎందుకంటే అంతఃకరణం అనేది దాని వెరైటీగా అంతేమీ లేదు ఓకే ఇవన్నీ దేనికోసం ఉన్నాయండి ప్రజ్ఞప్తి మాత్ర ఇది ఉపలబ్ధ ఉపలబ్ధత్వా ఇక రేపటి నుంచి వేరే దొద్దు అవసరగా ఉంది పూర్ణముదర్ణముద పూర్ణము దశ్యత పూర్ణ పూర్ణమద పూర్ణమేవా అవశిష్యం శాంతిశాంతిశాంతి